వస్తమేష్టరా బ్రహ్మణా బ్రహ్మణిశీత సాదన శ్రీమహాగణాధిపతాశివమాన్ శంకరాచార్యమహ్యమాన్యాచార్యపకాన్ వందే ధిపరంపరాయన నమస్కృత్యం చె నవోత్తమం ఇది మీరు ఆ ఫ్యాన్ కోసం చూస్తున్నారా లైట్ గురించా ఏ శ్లోకంలో ఉన్నాం మనం అరవై నాలుగులో ఉన్నాం అందాము శ్లోకము రాగద్వేష వియుక్తయా ఆత్మవశ్య ఇర్విధేయాత్మా సాదీ భాష్యం సో అవతారిక చెప్పాం కదా సర్వానర్థస్సూలముక్తం విషయాభిధ్యానం అథ ఇదం మోక్షకారణమిదముచ్యే అవతారిక ఏంది కదా అవతారిక అంటే అవతారిక చాలా పవర్ఫుల్ అవతారిక ఆయన అంటున్నారు మనిషి పొందే కష్టాలన్నిటికీ హాని అంతటికీ మూలము విషయ ధ్యానము అంటే ఇంద్రియ భోగముల చింతన అని మనం చెప్పడమైనది అంటున్నారు ఈ మేకింగ్ ఏ ఫైనల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్మెంట్ అంటే నిర్ధారితంగా చెప్పేస్తున్నాం సో సర్వ అనర్థానికి మూలము విషయ అభిధ్యానం మనం భోగాసక్తి కలిగి భోగ విషయాల గురించి అలా ధ్యానం చేస్తూ ఉంటాం ఇప్పుడు భావన చేస్తూ ఉంటాం వాటిని గురించి చింత చేస్తాం చింతిల్లుతూ ఉంటాం అదే మనకు వచ్చే మూల కారణం అంతకంటే వేరే ఇంకో కారణమే లేదు ఇంకా మోక్ష కారణం చెప్పేస్తున్నారు రెండో వాక్యంలో ఇప్పుడు మోక్షకారణం మిగముచ్చేట అంటే ఈ రాబోయే శ్లోకంలో మోక్షకారణం చెప్పేస్తున్నారు అంటే మీరు ఈ విధంగా విరక్తులుగా జీవిస్తే మీకు మోక్షం వచ్చేస్తుంది వ్యక్తులుగా జీవించేస్తే మోక్షం వచ్చేస్తున్నాయి ఎస్ ఎలాగది అంటే ఆ ప్రసాదము అనేది మీ స్వరూపమే సో ఈ భోగవాసనలు మనల్ని మన స్వరూపం నుంచి దూరంగా ఈడ్చుకుపోవడం చేత మనం మన స్వగృహాన్ని విడిచిపెట్టి ఈ భోగాలను భోగములోనే అరణ్యంలో పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటాం ఎప్పుడైతే ఈ భోగాల్ని విడిచిపెట్టేసామో మన స్వస్థానానికి మనం చేరేసుకుని యువర్ ఐవెట్ యువర్ you are uh, you are free you so, a bondage nunchi padipadukutaru so ee vidhanga gita lo chaala chaala sukshma ga sukshma ga cheppestharu mu viratsudiga simple ga batchigite neeku moksham vachestundi mu bhogala vante parigina stithunandhe cheppu nee batchiginte ane allage satyam chesi cheppestharu ah so ink there is no scope for a further alternatives and all that very established vilo cheppeṭaṇṭa pandha సో రాధద్ ఇంద్రియై విషయాన్ క్య నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంద్రియములు మనకి భగవంతుడు ఐదు ఇంద్రియాలు ఇచ్చాడు బయట ఐదు విషయాలు పెట్టాడు సో ఎందుకోసం చేశాడంటారు అలాగా అంటే ఆ ఇంద్రియాలతో ఆ విషయాలని మీరు అనుభవించండి అని చేశాడు కళ్ళు ఇచ్చింది దేనికి రూపాలను చూడమని ఇచ్చాడు ఇలా గాంధారి లాంటి ఎక్సెప్షనల్ కేసెస్ తీసి పక్కన పెడితే ఈ కళ్ళు ఇచ్చినందుకు రూపాలని చూడటమే చూడటం కాదు శివుడిచ్చిన చెడు దేవుడు బయట శబ్దాలని వినడమే కాబట్టి దీన్నే విషయాన్ ఇంద్రియై చరం ఇంద్రియములతో విషయములను భక్షించుట చర భక్షణ భక్షణ అంటే స్వీకరించుట కంటితోటి క్రికెట్ మ్యాచ్ను స్వీకరిస్తాం నాలుగుతోటి స్వీట్లు హార్ట్లు స్వీకరిస్తాం చెవులతోటి సౌండ్లు స్వీకరిస్తాం ఆ రకంగా ఐదింద్రియాలతోటి ఐదు భోగాల్ని స్వీకరిస్తూ ఉండడం తప్పేం కాదు దూయిట్ బట్ రాగద్వేష వియుక్త ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషము వ్యవస్థితం అని ఇంతకు ముందు చెప్పుకున్నాము ఇంద్రియము విషయంతో సంయోగాన్ని చెందినప్పుడు వెంటనే రాగద్వేషములు నిర్మాణమయ్యే సందర్భం ఉంది మనస్సుకు అలాంటి అలవాటు ఉంది ఆ అలవాటు నుంచి బయటపడాలి రాగద్వేషములు లేకుండగా నీవు ఇంద్రియములతో విషయములను భక్షించి కాబట్టి స్వీట్ పుల్లారెడ్డి స్వీట్ తిండలో తప్పేం లేదు మంచి కానీ పుల్లారెడ్డి స్వీట్ లేకపోతే దీక్ష ఏమిటి అసలు దాన్ని దీక్ష అంటామా అనే ఆ సో అది రాగద్వేషం అంటే రాగం అంటే సో ఒకసారి భండారా అవుతుంది ఓ మహాత్ములు ఉన్నారు ఆ బండారా బ్రహ్మ సాక్షాత్కారం హోదా ఈరోజు భండారాలో బ్రహ్మ సాక్షాత్కారం అయిపోయింది క్యోం క్యోం అని ఎందువల్ల ఎందువల్ల అడిగితే బేఖం ఆ హల్వా వస్తుంది చూడు దాన్ని చూస్తే నీకే తెలుస్తుంది అని అన్నారు అంటే మన నిన్న భారే అదే నిన్న భండారాలతో సంసారం లాగా చప్పచప్పగా ఉంది సో అది అంటే రోజు భండారాల్లో హెచ్చ ఏదో అవుతుంది దాని మీద ఇటువంటి రాగత్ వేసాలు సో సపోజ్ ఇద్దరు సన్యాసులు కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారనుకోండి భిక్ష యొక్క మంచి చర్యల గురించి మాట్లాడుకుంటున్నారనుకోండి దాని అర్థం ఏంటి రాగద్వేషాలు వచ్చేసిన అర్థం సో రాగద్వేషములు లేకుండగా భిక్ష చేయటంలో తప్పేయండి రాగద్వేష పూర్వకంగా చేస్తే ఎవరి నైపు అది సన్యాసు లేఖలు గృహస్థులైనా ఎవరైనా గీత మానవ మాతృడికి బోధించారు కానీ ఒక కేటగిరీజ్ చేసి బోధించలేదు మ్యాన్ ఈజ్ నాట్ కట్ అప్ ఇంకా వేరియేషన్ ఇట్ ఈజ్ మెట్ ఫర్ ఎనర్జీ ఆ ఇంద్రియములు ఎలా ఉండాలి ఆత్మభ్యే భక్షించటం తప్పేం ఇప్పుడు గుర్రం ఉందనుకోండి గిడ్డి మేస్తాం తప్పు లేదు ఇటువంటి దొల్లుతోంది తప్పేం లేదు విశ్రాంతిగా ఉంది తప్పేం లేదు మీరు దాని మీద ఎక్కి స్వారీ చేయాల్సిన టైం వచ్చింది అప్పుడు రమ్మని మీరేమో ఈల వేశారు గుర్రాన్ని ఏల వేసి పిలుస్తారు ఏదో ఏదో పద్ధతి ఉంటుంది కదా పద్ధతి అది రాదు అప్పుడు ఎలా అలా ఉండకూడదు ఆత్మవశ్యై మీరు ఎప్పుడైతే రమ్మంటారో అప్పుడు అది విశ్రాంతి తీసుకుంటే విశ్రాంతి తీసుకోవడం మానేసి వచ్చి చేయాలి గిడ్డి మేస్తుంటే మేడం మానేసి వచ్చి చేయాలి ఏ పని చేస్తున్నా ఆ పనిని బంధు పెట్టేసి వచ్చేసేయాలి వచ్చేస్తే మీరు స్వాగీ చేసేయడానికి సిద్ధంగా కావాలి అది ఆత్మవశ్యం అలా గుర్రం మీ వశంలో ఉంది అని అంట ఆ విధంగా ఇంద్రియములు మన వశములో ఉండవలేము ఆత్మవశ్యై సో తన వశంలో ఉండాలి ఇంద్రియాలు అంటే ఇంద్రియముల మీద ఫుల్ కమాండ్ మీరుకు ఉండాలి విధేయాత్మ ఇంద్రియముల మీద కమాండ్ ఎలా వస్తుందంటే మనస్సు మీద కమాండ్ వస్తే ఇంద్రియాల మీద కమాండ్ వస్తుంది విధేయమైన అంతఃకరణము గలవాడు మీ మనస్సు మీ చెప్పిన మాట వింటుందా చెప్పండి నాకు మీ ఇంట్లో పిల్లలు ఉన్నాడండి ఇప్పుడు విధేయుడుగా ఉన్నాడా లేడా పూర్వం అప్లికేషన్ ఫారం రాసేపుడు హై స్కూల్లో చదివే రోజుల్లో సెలవు చీటీ రాసేవారు అయ్యా నేను ఈరోజు మా నాయనగారితో కలిసి పక్క ఊరికి వెళ్తున్నాను కాబట్టి ఈరోజు నేను తరగతులకు హాజరు కాలేకపోతున్నాను మీ విధేయుడు కామా చిన్న సంతకం అంటారు అది విధేయుడు అంటారు అంటే చెప్పిన మాట వినేవాడు అని సో ఈ విధేయుడు అనే మాట ఒబీడియంట్ అని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తారు ఒబీడియంట్ అంటే ఇంట్లో కుక్క పిల్ల తప్పించి ఎవరు చెప్పిన మాట ఆ కుక్కపిల్లకి వీడేమో ఏమో ఆహారం అది ఇస్తాడు కాబట్టి దానికి విశ్వాసం ఉంటుందా లేదో వాళ్ళ తర్వాత విశ్వాసం ఉంటుందని మంచిది సో అది విశ్వాసం జీవి గలుగా అది ఎదుబాదం తోక దారిస్తుంది తోక ఆడిస్తుంది తర్వాత వీడు చెప్పిన వారు కూర్చోమంటే కూర్చుంటుంది వీడు బంతి విశ్రిప్తే తెచ్చి కుక్క ఇంకా అంతకంటే ఘనకార్యం ఏం బంతి విశృతే తెచ్చిపెడుతుంది సో బయట నిలబడు అంటే మళ్ళీ బయట నిలబడుతుంది ఆ ఇప్పుడు లోపలికి అంటే లోపలికి వస్తుంది అది మినహాయించి ఇంక ఎవరూ చెప్పిన మాటలు ఉంటారు ఎవరిలోనూ విధేయత లేదు యజమాని వాడి బ్రతుకు ఎంత దుర్భరమో ఈ మనస్సు విధేయంగా లేకపోతే వాడి బ్రతుకు దుర్భరం కొంతమంది కంప్లైంట్ చేస్తారు మనస్సు చాలా కల్లోలంగా ఉంటుందండి కల్లో మీ మనస్సు కల్లోలంగా ఉంటే ఇంకొకటి ఏం చేస్తాడు కదా కానీ సపోజ్ మీరు వెళ్ళి చేయమంటే వాడు ఏం చేస్తాడండి ఇప్పుడో మీ చేయి లాగుతోందంటే పైన మలాం పట్టి ఏదో వేసి తనకేదో వేడి నీళ్ళు కాపడవాడి పెట్టడా ఏదో అలాంటి అలా చేయగలుగుతాడు మీ మనస్సు కల్లోలంగా ఉందంటే ఎదురువాడు ఏం చేస్తాడు కదా ఎప్పటికైనా వాడు ఏదైనా సలహా ఇస్తాడు ఆ సలహా పట్టుకుని ఆ మనస్సుని వశం చేసుకోవాల్సిన పుచ్చి నీలెత్తినీదే ఉంటుంది కానీ పైవాడు ఏం చేస్తాడు పోనీ వాడికి ఏమైనా చెక్కు రాసి ఇచ్చేస్తే మీ మనస్సును సెటరేట్ చేసేస్తాడు ఆవిడు లేకపోతే వాడికి ఒకనామా ఇచ్చేస్తే అలా అయిపోతుందా పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే అయిపోతుందా లేకపోతే పూజల్లోనూ వాటిల్లోనూ ఇంతవరకు పూజ ఏం ఇప్పుడు నాకు ప్రతినిధిగా నువ్వు కూర్చుని ఇంకొన్న కూర్చోబెట్టి వీడు వెళ్ళిపోవచ్చు అలాంటి పాసిబిలిటీస్ అర్థం అలా ఏమైనా చేయగలుగుతారో మీరు మైండ్ విషయంలో అరే మైండ్ మీ వశయంలో మీ మైండ్ మీ వశయంలో ఉండాలి ఉందో లేదా లేదు మరి లేదు లే మరి ప్రపంచాన్ని విషయంలో తెచ్చుకునే ప్రయత్నం ఎందుకు మీ మైండ్ విషయంలో తెచ్చుకోండి అలెగ్జాండరు ప్రపంచాన్ని ప్రపంచ విజేత అన్నారు ప్రపంచ విజేత అంటే తల భాగం ఏషియాలో ఏషియా ప్రపంచం అనుకుంటే ప్రపంచ విజేత కానీ అతని మనస్సు మీద అతనికి ఏ రకమైన అధికారము లేదు మనస్సు కల్లోలంగా ఉందనుకోండి ఈ లోపల దేర్ ఇస్ ఎ కాల్ ఆన్ డ్యూటీ డ్యూటీ కాల్ వచ్చిందనుకోండి నా మనస్సు కల్లోలంగా ఉంది నేను డ్యూటీ చేయను అంటే అది అదేమన్నమాట అది కాబట్టి విధే ఆత్మ మనస్సు వశములో ఉండవలండి ఎంతటి కష్టమైనా కానీ ఎటువంటి అన ఆపదలో ఉన్నా మనస్సు కంట్రోల్లో ఉంటుంది అటువంటి వారికే ఇంద్రియములు కూడా వశములుగా ఉంటాయి ఆత్మవశే విధే ఆత్మ ఇలా జీవిస్తూ ఉంటే మానసిక స్థితిని ఇంద్రియములపై కమాండ్ నిర్మాణం చేసుకుని మనం జీవిస్తే అప్పుడు మనకేమిటి లభిస్తుంది ప్రసాదం లభిస్తుంది ప్రసాదం అధిక ఇప్పుడు మీరు ఒక పెద్ద రిచువల్ చేస్తారు పెద్ద పూజ చేస్తారు ఆ పూజ చేసి మీకేమిటి లభిస్తుంది ప్రసాదం లభిస్తుంది పూజ యొక్క కల్బినేషన్ ఏమిటండి ప్రసాదం అంచేతే కొంతమంది ఏం చేస్తారంటే ప్రసాదం టైంకి వెళ్తారు ప్రసాదం టైంకి వెళ్ళారంటే అర్థం అంటే పూజ పూజ పర్యవసానం అయిపోయింది పూజ సమాప్తి చెందింది అర్థం సో ఆ టైంకి వెళ్తారు అంటే అప్పుడే ప్రసాదం వస్తుంది సో అంటే పూజలో ఉండే ప్రసాదము ఇటువంటి మానసిక స్థితికి అది సూచకము పూజ చేసిన వాడు ఆ ఉత్సాహంతో ఉల్లాసంతో పూజ చేస్తే మనస్సుని ఈశ్వరునితోటి ఆ సంయోగాన్ని ఏర్పాటు చేసినట్లయితే వాడికి ప్రసాదము కలుగును ప్రసాదము గచ్చి అని అందుకోసం ప్రసాదం సింబలం వీరికి ప్రసాదం అంటే నోట్లో వేసుకుని ప్రసాదమే తప్పిస్తే మన వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కమర్షియలైజ్ కామర్స్ అంటే ఉడికే ఏదో ప్రసాదం అమ్మడం కొన్నాం ఆ కామర్సే కాకుండా అసలు మొత్తాన్ని వెలిగి అన్నంతని కూడా ఇన్ని ఇన్ని లెటర్ అండ్ స్పిరిట్ కామర్స్ తీసి పెట్టేసారు పుణ్యం వస్తుంది ప్రసాదం తినకపోతే పుణ్యం రాదు అక్క ఉంటుంది దే ప్రదానికి అక్క ఉంటాయి సచి నావృతానికి మీరు బజార్లో పని మానుకుని ఆ టైం మీరు ప్రైమ్ టైం అంటారు దాన్ని ఇంపార్టెంట్ మీ పర్సనల్ వర్క్స్ చేసుకోవాల్సిన టైం పని మానుకుని సత్యనారాయణ వర్గానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు పుణ్యం కోసం ప్రసాదం తినకపోతే పుణ్యం రాదు ప్రసాదం తినేస్తే పుణ్యం వచ్చేస్తుంది లాస్ట్ మినిట్ దాకా మొత్తం వ్రతం మీరు అటెండ్ కాకపోయినా ప్రసాదం దగ్గరికి వెళ్ళేస్తే మీ పుణ్యం మీకు వచ్చేస్తుంది మీ కోట మీకు మీ కోటా పుణ్యం మీకు వచ్చేస్తుంది ప్రసాదం వాళ్ళు మీరు తీసుకోకుండా మీ పుణ్యం అంతా కూడా పోతుంది ఆ ప్రసాదం కొంతా ఇలాగా చేతిలో వాళ్ళు వేస్తాడు దీన్ని కలగతుకున్నట్లు వేసేసుకుంటే మీ పుణ్యం మీకు వచ్చేస్తుంది అకౌంటే అకౌంటింగ్ పెట్టే కదా దాన్ని అంటే ప్రసాదం అమ్మడం కొనడం ఆ ప్రసాదం ఇంకో రెండు ఎక్కువ లడ్డూలు ఇస్తే లంచం ఇవ్వడం ఈ రకమైన కామర్సే కాకుండా కదా ఇది స్పిరిట్ ఆల్సో కామర్స్ ఎక్కడికక్కడికి పుణ్యం ఎక్కువ ఒక ఆయన కాలువ ఒడ్డు మీద కూర్చున్నారు నేను అటు వెళ్తున్నా నన్ను ఎవడో కార్లో తీసుకెళ్తున్నారు అంబాసిదర్ కార్లో అది ఆ డైరెక్షన్స్ లో మూవ్ ముందుకు సాగుతాం పెద్దవారు మంచి విద్వాంసులు అయ్యా రండి దయచేసి కార్లో వెళ్దాం మిమ్మల్ని నేను దింపేసి వెళ్తాను నాకేమో లేదు కొంచెం లీవ్ చేసిన పర్వాలేదు అంటే ఆయన అన్నారు ఇంకొక స్నానం బాకీ ఉందండి ఆయన ఇంకా ఎన్ని స్నానాలు చేసేటటువంటి రెండు స్నానాలు అయిపోయాయి నేను వెయిట్ చేయడం కష్టం పోనీ నేను వెయిట్ చేస్తాను మీకు సేవ చేయాలని కోరిక స్నానం చేసేసి రండి అంటే ఆయన అన్నారు ఇంకా టైం ఆ ముహూర్తం కాలేదండి అంటే సరే అప్పుడు అవుతుంది ముహూర్తం పదకొండు ఉన్నారు కాకుండా అదే చేశారు కదా ఇప్పుడు మూడో స్నానం చేయకపోతే నష్టమే వచ్చింది కొని వచ్చేయండి మీరు పెద్దవాళ్ళు క్షమపడతారు అని ఎవరో పక్కన ఉన్న వాళ్ళు సజెస్ట్ చేశారు కొని వెళ్ళిపోండి నడిచి వెళ్ళటం కంటే కారులో వెళ్ళిపోవడం పేరు అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంది అని ఆశ్చర్యపోయా ఆయన అన్నారు మూడో స్నానం చేయకుండా వెళ్ళిపోతే రావలసినంత పుణ్యము రాదు అని చెప్పాడు అంటే నేను ఆశ్చర్యపోయా ఏమిట ఆయన చేశాను ఆయన మీద వ్యక్తిగతంగా ఆశ్చర్యమే కాదు సో మైండ్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే మూడో స్నానం చేస్తే ఆయనకు ఆ అకౌంట్లో పుణ్యం పడుతుంది ఆర్ దట్ విల్ బి యూస్ఫుల్ ఇంకొక ఇంతసేపు ఆగే ఇంకొక కరగంట ఆగే అనుకోండి ఇంకో వంద రూపాయలు జబులోకి వస్తాయి వీ కెన్ మేక్ యూ సెఫ్ అన్నట్లుగా అలా ఆ లెవెల్ కు పట్టుకొచ్చి పెట్టాడు అది చూసి నేను ఆస్తి సో అలాగే దాన్ని మరీ అంత కామర్స్ కింద దాన్ని చేయొద్దు స్పిరిట్లా ప్రసాదం అంటే ఇట్స్ స్టాండ్స్ ఫర్ ది మన ప్రసాదం మనస్సు యొక్క హార్మోని ట్రాన్స్లేట్ చేయాలంటే ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేస్తామండి కష్టం కదండి ప్రసాద శబ్దాన్ని మీరు తేటపడి ఉన్నది కానీ కల కలిచి కల కల కలవడం కూడా లేదు నీటి రెండు దోషాలు ఉంటాయి నీటిలో మనస్సులో రెండు దోషాలు ఉంటాయి అందుకోసం ప్రసాద శబ్దం వాడతారు నీటిలో దోషాలు ఏమిటంటే ఒకటి మురికి ఉంటుంది దాంట్లో తద్విడిగా ఉంటుంది వాట అదొక అదొక దోషం రెండో ఆదోషం ఉంటే మీకు నీటి అడుగున ఏదైనా ఉంటే కనపడదు కర్బిడ్ వాటర్ లో ఏం కనపడుతుంది బుద్ధుని విగ్రహం పడిపోతే కనపడలేదు వాళ్ళకి బుద్ధుని విగ్రహం అదే నల్లకోసం కాదండి అది కొండంత విగ్రహం అది పడిపోయింది ఇది హుస్సేన్ సాగర్ లో అది ఎక్కడో రఫ్గా పడిపోయిందని తెలిసింది అది ఎక్కడో కనపడితే దానికి ఏవో మోకులు ఏవో కట్టుపైకి ఆగచ్చు ఏదో చెయ్యాలి కదా వీళ్ళు దిగారు డైవర్స్ అయ్యా ఏం కనపట్టాలి వైపు వచ్చే చెప్పారు ఎందుకు కనపడలేదంటే మురికిగా ఉంది నీరు నెంబర్ వన్ రెండో దోషం ఏమిటంటే నీరు స్వచ్ఛంగా ఉండొచ్చు కానీ కదిలిపోతూ ఉంటుంది మూమెంట్ చలన చంచలంగా ఉంటుంది అప్పుడు కనపడదు అది సమస్య నా నీరుంది స్వచ్ఛంగా ఉంది కదలత లేదు టర్బిడ్గా లేదు కదలటం లేదు ఇప్పుడు అడుగునా నానే ఉంటే మీదేమవుతుంది స్పష్టంగా కనపడు మహానందిలో ఆ కొలను ఒకట నీలో కొంతమంది చూసి ఉంటారు ఆ కొలను ఎవళ్ళు స్నానాల కనిగి గడిబెడ చేసుకోండి చిన్న కొలను అంటో పది మంది దిగితే అది పడైపోదా వాటర్ అయితే ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి క్లీన్గా ఉంటుంది ఎవళ్ళు స్నానం చేయకుండా ఉన్నప్పుడు కనుక మీరు చూస్తే అది స్వచ్ఛంగా ఉంటుంది కథల్లో అప్పుడు చిత్రకంటే అది క్వైట్ డీప్ డీప్ అంటే పీకల్ దాకా వస్తుంది బట్ యూ కెన్ సి ఆల్ ది వే డౌన్ అంటే ఆ బెడ్ ఉంటుంది స్టోన్ బెడ్ అది అది స్పష్టంగా కనపడుతుంది ఆ స్టోన్ మీద గీతలు ఉంటే కనపడుతుంది అక్కడైతే మీరు ఒక నయా పైసలు ఉండేది ఆ రోజుల్లో మరి ఇప్పుడు లేవు నయా పైసలు నేను నయా పైసలు వేసా ఇష్ట కనపడింది ప్రసాదం నీటికి అది ప్రసాదం మనస్సుకి వర్తిస్తుంది ఎందుకంటే మనస్సులో రెండు దోషాలు ఉంటాయి ఒకటి మనస్సులో ఉండే కలుష్య కాలుష్యం దాన్ని రాగద్వేషాలు ఉంటాయి మనస్సు ఇంప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అని మీరు వింటూ ఉంటారు మనస్సు మలినంగా ఉన్నది ఏమిటి మలినం మలినం అంటే ఏమిటి మీరు లక్ష చెప్పచ్చు పెద్దలు ఇష్ట రాయొచ్చు వాటిని కండెన్స్ చేసేసి రెండు మాటల్లో చెప్పండి అంటే రాజద్వేషాలు ఇంకా అయిపోయిందండి కామక్రోహలోభమోహమదాత్సర్యాలు రాజద్వేషాల్లో అవన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఇంకా మీరు ఏమైనా చెప్తే చెప్పండి అవన్నీ ఇంక్లూడ్ ఈ రాగద్వేషాలు తగ్గాయంటే తగ్గితే సంపడుతుంది తగ్గితే చాలు ఆ రాగద్వేషాలు మీకు తగ్గాయంటే మీకు వాటర్ ఎలాగైతే బూడిద దుమ్ము అలి లేకుండగా ఆ టర్బిడిటీ లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో మనస్సు అలా చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అది ఒకటి రెండవ దోషం ఏమిటంటే మనస్సు నిరంతరం లాగా కదలాడుతూ ఉంటుంది నాకు కదలాడి పద్ధతి కూడా మీకు నేను నిన్న మనవి చేశాను ఒక థాట్ బయలుదేరు ఆ థాట్ ఇట్ జనరేట్ చైన్ ఆఫ్ థాట్స్ ఒక థాట్ ఇట్ జనరేట్స్ చైన్ ఆఫ్ థాట్స్ నూడిల్స్ మీరు ఎప్పుడన్నా చూసారా నూడిల్స్ ఒక నూడిల్ తీసుకున్నారనుకోండి ఎన్ని నూడిల్స్ వస్తాయి పైకి ఒక పాటికి నూడిల్స్ వస్తాయి ఒక నూడిల్ని మీరు తీసి పాటికి నూడిల్స్ ఇస్తాయి దీన్ని నూడిల్ థింకింగ్ అంటారు దిస్ కాల్ నూడిల్ థింకింగ్ నూడిల్ థింకింగ్ అంటే మీరు ఒకదాంతా మొదలుపెట్టి అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు రోడ్డు మీద వెళ్ళాడు తొయోటా కార్ కనపడుతుంది తొయోటా కార్ కనపడిన వెంటనే అంటే కార్ అంటే జపనీస్ కారే కార్ అంటే ఓకే జపాన్ సెకండ్ వరల్డ్ వార్ లో స్మాష్ అయిపోయింది ఏం మిగలేదు అయినా ఇట్ ఎన్ ఏ వెరీ షార్ట్ టైం యూ హ్యావ్ యూ బిల్డ్ ఈ ఎకానమీ గ్రేట్ పీపుల్ వెరీ హార్డ్ వర్కింగ్ అసలు సెకండ్ వరల్డ్ వార్కి జపాన్కి సంబంధం ఏమిటని మీరు ఆశ్చర్యపడొచ్చు కేరళ హార్బర్ మీద అటాక్ చేశారు వీళ్ళు జపాన్ వాళ్ళు వెళ్ళి శుద్ధనవసరం దానివల్లనే వాళ్ళ సెకండ్ వరల్డ్ వార్లో వినాశం వాళ్ళ వ్యక్తి మీద అమెరికా అమెరికా వాడి మీద రాయి వేస్తే వాడు కొండ మహారాష్ట్రాలు తీసుకొచ్చింది వాళ్ళు చాలా ఎనివే సెకండ్ వరల్డ్ వాళ్ళు పెరల్ హార్బర్ అటాక్ పెరల్ హార్బర్ అంటే అమెరికా మెయిన్ ల్యాండ్ కదా నా తలకై కాదు మెయిన్ ల్యాండ్ నుంచి ఒక వెయ్యి మైళ్ళ దూరంలో సముద్రంలో ఓ చిన్న ద్వీపం ఒకటి ఉంది అక్కడ హార్బర్ ఉంది ఆ హార్బర్ మీద వీడు అటాక్ చేశారు పెరల్ హార్బర్ పెరల్ హార్బర్ బీచ్ ఇజ్ అ బ్యూటిఫుల్ బీచ్ చాలా అందంగా లో ప్రపంచంలో అందమైన బీచ్ల్లో ఒకటని అంటారు నిజానికి మన గోవాలో కూడా బీచ్ అలా బాగుందని అక్కడ కూడా ఈ మధ్య రాల్లో బాగా డెవలప్ చేశారు నేను విన్నా చాలండి ఇంతవరకు సో టొయోటా దగ్గర మొదలుపెట్టి గోవా బీచ్ దగ్గరికి వచ్చాను దీన్ని నూడిల్ థింకింగ్ అంటారు టొయోటా కారు రోడ్డు మీద కలపడ్డా మంది కూడా కాదు కారు రోడ్డు మీద కలపడింది టొయోటా పేరు చూసి అక్కడి నుంచి గిరగిరగిర తిరిగి గోవా బీచ్ దగ్గరికి వచ్చారు ఇవన్నీ హార్మ్లెస్ థాట్స్ వీటి మీద హార్మోని ఓకే దృష్టాంతం కోసం తిట్టా ఇదే మీరు ఆలోచించండి మీకు బావమర గుర్తుకొచ్చాడు అనుకోండి ఇంకా బావమర దగ్గర నుంచి మొదలుపెట్టింది అనుకోండి దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్ మూడింగ్ థింగ్ సో దానివల్ల మనస్సులో బిల్డప్ అని అంటారు అలా హ్యూజ్ బిల్డప్ వచ్చేస్తుంది ఎప్పుడైతే బిల్డప్ వచ్చేసిందో మనస్సు చాలా కల్లోలితమైపోయింది సో ఇది రెండవ దోషం A continuous movement of the mind. One thought is generating another thought. A chain of thoughts. So, ee chelanamu, idirundava doshamu. So, manasakamu natu wanti irundu doshamu. Ragadvesha mula me doshamu, adi malinyamu, chenkyalakvamu irundu doshamu nai. Ippuro ragadveshaal ke opposite harmony, samarasata. Ante? Meiru rasata, a rasamu, that is a sense of well-being. ఆ రసము నీకు ఎప్పుడూ ఉంటుంది అనుకూల పరిస్థితిలోనూ ఉంటుంది ప్రతికూల పరిస్థితిలోనూ ఉంటుంది దాన్ని సమరసత హార్మోని అంటారు ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ రాగద్వేష అండ్ దాని పైచ్యూడ్ అంటే అంటే కాంగ్గా ఉందనమాట కదలితే ఎక్కువ శాంతంగా ఉంది శాంతము లేక సౌఖ్యము లేదు ఎగరాలి సో ఈ రెండూ కలిస్తే సమరసత సౌఖ్యం సమరసత అంటే ఏమిటి మీకు చుట్టుపక్కల ఉండే పరిస్థితులు అంటే మీరున్న రూమ్ అవ్వచ్చు మీరున్న ఇల్లు కావచ్చు మీరున్న బీ కావచ్చు మీరున్న సమాజం కావచ్చు ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులతో మీరు సమలసతని కలిగి ఉన్నారా హార్మోని కలిగి ఉన్నారా అంటే ఆర్ యూ ప్లానింగ్ టు షిఫ్ట్ ఇమీడియట్లీ చేంజ్ ఆఫ్ ప్లేస్ కావాలని కంగారు పడుతున్నారా అంటే మీకు సమలసత లేదనమాట అదే ఇక్కడ ఏం ఐ హెవ్ టు చేంజ్ I have to shift the place, illumār cālē, a transfer change ball. A transfer, uh, Godole all, Allah dhuvar kūta, minister dākera, I am pata. Transfer, it is a huge thing it is. Yendu ki transfer? Why he needs transfer? Amerikā la, andhra pradesh lo, ovūr ninko ovūr te, why should he seek transfer? Uh, why should he ask for a transfer? Ezo some economic implication ta, I can understand. Ezo bhaadi jau nge sun. But uh, we dig, edo, edo untunde. ఇంకెక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవాలి ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి అంటే వై షుడ్ హీ మూవ్ లైక్ దాట్ ఎందుకంటే వాడు హార్మోనీ లేదనమాట ఈ హార్మోనీ కోసం వెతుకుతున్నాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే ఉంటుంది నా తర్వాత ఆయన అన్నారు న్యూ తీరంలో ఒక కుటీలో ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి అన్నారు అంటే నేనున్నాను ఖచ్చితంగా మీరు చెప్పిన హండ్రెడ్ కరెక్ట్ అండి ఒక వారం రోజులు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పాను ఎందుకంటే వారం అవగానే ఈ మైండ్ ఏమంటుందంటే ఒక అప్పు కాఫీ తాగుతూ ఉంటే దొరుకుతుంది దిక్కుమాలని గంగాతం మీద రుచిపడ్డామే ఇదే చక్కగా న్యూ జెర్సీలో ఉంటే స్టార్ ఎక్కడ పడితే ఎక్కడే ఉంటుంది హాయిగా కాఫీ తగ్గుండి వాళ్ళమని చెప్తుంది అక్కడికి వెళ్ళేది వారంగా అలా అని చెప్తుంది అంటే మైండ్ సమరసత హార్మోనీని డిస్కవర్ చేయటం నన్ను చేతగా వీరి ఇండియాలో ఉన్న సేపు అమెరికా ఉంటే బాగుంటుంది అంటే అమెరికా వెళ్ళిన తర్వాత ఇండియా వచ్చేసే బాగుంటుంది అంటే వీడు హార్మోని ఎక్కడ ఉన్నవాడు అక్కడే హార్మోని డిస్కవర్ చేయచ్చు ఏ కాలంలో ఉన్నవాడు ఆ కాలంలోనే హార్మోని డిస్కవర్ చేయొచ్చు ఈ రజం ఇది మోది క్రూ ఆ హార్మోని ఆ సమరసత అది ఈ సమరసత ప్రశాంత నిశ్చలత్వము క్వైచ్యూ ఈ రెండూ కలిస్తే దానికి ప్రసాదం లైక్ వాటర్ మైండ్ లైక్ మైండ్ వాటర్స్ అలా పోలుస్తారు సన్ మనుష్య మనోయథ అని అన్నారు వాల్మీకి మహర్షి అకర్దమ మిదం తీర్థం ప్రసన్నాంబు అంటే ఏదో ఈ తీర్థము హే హే మహర్షే ఈ తీర్థం అంటే రేవు ఈ నీటి రేవు స్నానం చేసే నది రేవు ఇది ఎంత బాగుందో చాలా ప్రశాంత చాలా బురగా చలనం కూడా ఏమీ లేదు ప్రశాంతంగా సాగిపోతుంది ఇది జ్ఞాని యొక్క మనస్సు వల ఎంతో ప్రశాంతంగా ఉంది అని వర్ణించారు రేవు నీటిని వర్ణించేప్పుడు జ్ఞాని యొక్క మనస్సుతో పోల్చారు జ్ఞాని మనస్సుని వర్ణించాల్సి వస్తే దాంతో పోల్స్తారు ఇంక మూడో పోలిక లేదు ఈ ప్రసాద పదాన్ని సంస్కృతంలో ఈ రెండు సందర్భాల్లో వాడతారు మనస్సు ప్రసన్నముగానున్నది నీరు ప్రసన్నముగానున్నది తెలుసున్న అలా వాడతారు అటువంటి ఆ ప్రసాదము అంటే సమరసత నిశ్చలత్వము తక్కువ చలనం మినిమం మూమెంట్ ఉంటుంది ప్రసన్నంగా సమరసంగా ఉంటుంది అంటే హీజ్ ఇన్ హార్మోన్ హీజ్ ఓకే హీజ్ ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అన్నది ఇట్ పెర్సిస్ ఎక్కడున్నా అంటే గుహలో తీసుకెళ్లి పారేసినా ఆ పర్వాలేదు బానే అనుకుంటాడు ఒక హంసతూలిక తల్పం మీద ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో పాలేస్తే ఆ అనుకుంటాడు ట్ వాట్ థింగ్స్ టు బీ అదర్ దాన్ వాట్ దే ఆర్ దట్ ఈస్ ది సమరసత దిస్ ఈజ్ అవర్ కర్స్ మన జీవితంలో కర్స్ ఏమిటంటే ప్రతి దానికి మనం గబ్గ్గోలు పెడతాం మొన్న వర్షాల కోసం గగ్గోలు పెట్టాం ఇప్పుడు ఎండల కోసం గగ్గోలు పెడతాం మళ్ళీ ఎండ వస్తే వర్షాల కోసం గబ్బోలు పెడతాం వేసం కాలం అంతా వర్షాల కోసం ఏడుస్తూ మనం జీవితం గడుపుతాం వర్షాల కోసం కంగారు పడతాం వర్షాకాలం అంతా వర్షాలని తెచ్చుకుంటూ ఓవైపున తిరుగుతూనే ఉంటాడు ఇంకోవైపున దానివల్ల కలిగే లాభం చెప్తాడు వర్షం వచ్చి ట్రాఫిక్ అంతా అతలాకుతలం అయిపోయిందని గొగ్గోలు పెట్టేస్తారు ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం డిస్టర్బ్ అయితే ఏమైంది ప్రాణులకి వచ్చింది కదా మళ్ళీ అంటాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండిందంటాడు ఆరేళ్లలో ఎప్పుడు నిళ్ళది ఇప్పుడు నిండిందంటాడు ఇప్పుడు వీడు వీడు ఎప్పుడు సంతోషం ఓవైపున హర్షం ఇంకోవైపున దుఃఖం ఇంతే ఇంతే దాని సమరసత ఎరగడం ఈ మీడియా వచ్చి మనిషికి సుఖం లేకుండా చేసేవారు ఇది వరకునే ప్రయాణం చాలా కష్టపడి స్లోగా చేసేవారు ప్రయాణం కామ్గా ఉండేవారు ప్రసన్నంగా ఉండేవారు ఇప్పుడు ప్రయాణం చాలా కంఫర్టబుల్ గా క్విక్ గా అయిపోతూ ఉంటుంది టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది ఒకటో ఢిల్లీలో విమానం ఎక్కితే రెండు గంటలు బ్రేక్ఫాస్ట్ పూర్తిగా హైదరాబాద్ లో ఉంటామండి ఢిల్లీలో విమానం ఎక్కుతాము అది పైకి లేస్తుంది ఈ లోపల ఎవరో అమ్మగారు వచ్చి మనకు చక్కగా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు దాంట్లో ఏమో ఒకటి రెండు ఐటమ్స్ బాగానే ఉంటాయి వాటిని మనం సెటిల్ చేసే లోపల అప్పుడే ఇది దిగడం ప్రారంభిస్తుంది ఆ ప్లేట్లో అవి తీసుకెళ్లేప్పటికీ న్యూస్ పేపర్ కూడా ఏదో ఇస్తాడు అది చూసేప్పటికీ హైదరాబాద్ వచ్చిందంటాడు దీంతో వీటికి టెన్షన్ ఏ ఈ గంటన్నరలో ఉన్నది ఎందుకు టెన్షన్ ఎందుకు పొద్దున్న పదింటికి రావాల్సిన విమానం సాయంకాలం ఆరింటికి వచ్చినా కూడా టెన్షన్ కూడా ఎందుకంటే స్టిల్ యూఆర్ మేకింగ్ డేర్లేదు అయినా వింది టెన్షన్ తొమ్మిదిన్నరకి రావాల్సింది తొమ్మిది యాభైకి వస్తే టెన్షను అంటే ఎందుకంటారు అలా ఎందుకు తయారైంది మనస్సు అంటే మరి మనం ఆ మోడర్నిటీ ఇట్ ఈస్ ది కర్స్ ఆఫ్ మోడర్నిటీ నేను చూస్తూ ఉంటాను లాంగ్ జర్నీస్ లో విమానంలో ఎప్పటికీ గుర్తు అవుతుందో ఎవరు అవుతుందా అని అనిపిస్తుంది అనిపించిన వెంటనే మళ్ళీ మళ్ళీ పశ్చాత్తా దిస్ ఇస్ రాంగ్ అదే అదే క్యాష్ గో విమానం ఎక్కడ పడితే ఆగదు బస్సు ఆగదు అదేం స్లోగా వెళ్లలేదు ఫాస్ట్గా వెళ్లలేదు దాని స్పీడ్ ఫిక్స్ అయి ఉంటుంది అదే డైరెక్షన్లో పోతుంది ఇంకే డైరెక్షన్ వడాలాగా ఆ పెరామీటర్స్ దాంట్లో స్పీడ్ంచి ఆటో పైనట్లో పోతాయి విమానాలు కంటితో చూడడానికి ఏముంటుంది చూడడానికి ఏముండదు ఇన్ఫాక్ట్ ఈ మధ్య కాలంలో విమానాలకి ఆ ఎదురుకుండగా అప్డౌన్ ఉంటుంది చూడండి కాలుకున్నట్టుగా అది మూసేద్దాం అక్కడ ఎందుకు అర్థం ఎందుకండి వాడికి అనవసరం ఎదుర్కొంటూ ఏంటి చూస్తాడు దాన్ని మూసేద్దామని ఒక ప్రపోజల్ కానీ మూసేస్తే ఈస్థెటిక్స్ దెబ్బతింటాయి అది వీడికి కూడా పైలట్ కూడా ఆ ఎంసీలోకి ఏదో ఎదుర్కొండా ఉన్నదాన్ని చూడకపోతే వాడి మనస్సు కాదు అనుకూలంగా ఉండదు సో హీ గెట్స్ ఎక్స్ట్రా స్ట్రెయిన్ అందుకోసం అర్థం పెడతారు అంతేగాని గ్రౌండ్ మీద దిగిన తర్వాత కూడా చూడడానికి అనుకూలంగా ఉంటుంది గ్రౌండ్ మీద కూడా చూడడానికి ఏమీ లేదు మీరు న్యూయార్క్ లాంటి ఎయిర్పోర్ట్స్ లో గ్రౌండ్ మీద మీరు చూసి ఉండదు ఎవరు చూస్తాడు మీరు గ్రౌండ్ మీద మీరు ఆ సో మెనీ రన్వేస్ అండ్ టూ మెనీ లూప్స్ దిస్ అండ్ దాట్ వాడు చెప్తాడు ఎలా వెళ్లాలో వాడే చెప్తాడు వాడు ఆ గేట్ దాకా వాడే పట్టుకొస్తాడు ట్రాఫిక్ కంట్రోలర్ ఎలక్ట్రానికల్గా పట్టుకొస్తాడు గ్రౌండ్ మీద అదిగో చూసుకో కుడి వైపు తిరిగి ఎలా వైపు తిరిగి అలా వెళ్ళిందంటే అది స్కిడ్ అయిపోతుంది వర్క్ లైక్ దాట్ నిన్నో మనో అలా ఇది ఈ కారణంగా ఉండకపోవచ్చు కాబట్టి సో ప్రసన్నత ప్రసాదము ఆ ప్రసాదము మనం దాన్ని వాల్యూ డిస్కవర్ చేయాలి ఓ మహాత్ములు అన్నారు ఈ ప్రసాదం లేకపోవడానికి కారణం ఏమిటంటే మనిషికి చాలా కష్టంగా ఉన్నదే ఎందుకు లేదంటే అసలు ప్రసాదము ఒకటి ఉంది అది ఇది ఇది మనకు కావాలి అని అనే గుర్తింపు వీడుకుందా లేదు ఆ గుర్తింపు లేనివాడు ఎందుకు వస్తుందండి ఇప్పుడు చదువుకోవాలి చదువు మంచిది అనే గుర్తింపు ఉన్న వాడికి ఏదో కొద్దో గొప్ప చదువు వస్తుంది కొద్ది వస్తుందో గొప్ప వస్తుంది గుర్తింపు ఉండాలి పీపుల్ డోంట్ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ప్రసాద ది హ్యావ్ ఎ వాల్యూ ఫర్ ఎక్సైట్మెంట్ డ్యాన్స్ చేయాలి గెలిపలు వేయాలి ఎక్సైట్మెంట్కే వాల్యూ ఉంది అంతేగాని ప్రసాదానికి వాల్యూ లేదు ఏదైనా ఎక్సైట్మెంట్ ఆరు మొత్తుగా నిషాదోపద ఉండడం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెషన్ నిష నిషాలో పడు ఆల్కహాల్ డిప్రెస్ చేస్తాం చాలా మంది అనుకుంటారు ఆల్కహాల్ చాలా ఉత్సాహాన్ని ఇష్టం అది డిప్రెస్ ఉంటుంది సిఎన్ఎస్ డిప్రెషన్ అది డిప్రెస్ చేసే పరిస్థితి వీడి ఫంక్షన్స్ అన్ని కూడా స్లో డౌన్ అయిపోతాయి అయిపోయేలా భక్తుగా పడుంటాడు వానపావంలాగా పడుంటాడు అమ్మ హీ లైక్స్ ఇట్ తమోగుణం లేకపోతే బాగా డ్యాన్స్ చేసేస్తూ ఉంటాడు గంతులు ఉంటాడు హీ లైక్స్ ఇట్ ది అపోజిట్ రజోగుణం అంతేగాని ద బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ సత్వగుణాన్ని లైక్ చేయడం సత్వగుణం ఈజ్ గుడ్ అని అనుకోవడం సత్వగుణంలో ఉన్నవాడిని చూసి వీటికి భోగించడం చేతగా దీనికి చేస్తాడు వాడికి ప్రసాదం ఎక్కడి నుంచి ప్రసాదం అంటే పది రూపాయలు ఇచ్చి కొనుక్కున్న ప్రసాదమే వాడిపోతు అదే ప్రసాదం ఆ మనస్సు ప్రసాదం అనేది హిడ్ అదంతా వాల్యూ ప్రసాదం అధిగతి సో భాషం చూద్దాం రాగద్వేషుక్త రాగశ్చేష రాగద్వేషం సో రాగద్వేషములు ఎందుకంటే ఈ రాగద్వేషాలను పట్టుకుని అంతలా ఉట్టు చేస్తున్నారు వాటి అంటే దాని ఇంపార్టెన్స్ ఉంది రాగద్వేషాలకు ఇంపార్టెన్స్ ఉంది చెప్తున్నారు ఆయన తత్పురస్సరా హి స్వాభావికి హీ అంటే ఏల ఎనగా అని అర్థం బికాస్ ఇది రగద్వేషాలకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాము అంటే ఇంద్రియాణం ప్రవృత్తి అంటే ఇంద్రియముల యొక్క చలనము అంటే ఫంక్షన్ వ్యాపారము చేసే పని వ్యాపారం అంటే చేసే పని బిజినెస్ కాదండి సో చేసే కన్ను యొక్క వ్యాపారము చూచుట చెవి యొక్క వ్యాపారము వినుట ఇవి ఇంద్రియాణం ప్రవృత్తి ఈ ప్రవృత్తి అంటే ఇంద్రియ వ్యాపారములు స్వాభావికి అంటే తమంత తాముగా సహజంగా వాటి మీద మీరేమీ నిఘా వేయకుండగా వాటి దారిని వాటిని వదిలేస్తే అవి ఎలా ప్రవర్తిస్తాయి నీటి మీద మీరు ఏమీ ఫోర్స్ అప్లై చేయకుండా దాని దారిని దాన్ని వదిలేస్తే అది ఏం చేస్తుంది పల్లానికి పోతుంటాం దాన్ని స్వాభావితి అని అంటారు మీరు దాన్ని పల్లానికి వెళ్ళడానికి వీలు లేకుండా నొక్కేసి పెడితే రోడ్ల మీద ప్రవహించడం ప్రారంభిస్తుంది చెరువుల్లో ఇళ్ళు కట్టేస్తే రోడ్లు చెరువులు అవుతాయి మరి ఏమవుతుంది సో నీటి దాన్ని దాన్ని నీటికి ఇటు ఫైన్ ఫిట్స్ వే మీరు అడ్డుపడకుండా ఉంటే ఇటు ఫైన్ సిట్స్ వే భూగర్భ ఈ కష్టం మనకి రాకూడదు నిజానికి భూగర్భంలోకి మీరు నీటిని ఇంజక్షన్స్ ఇవ్వక్కర్లా యు జస్ట్ లీవ్ ఇట్ ఎ ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ ఆ భూగర్భాలను చక్కగా నీటు నీరు ఇంజ ఇంజెక్ట్ అవుతుంది మనం ఏం చేస్తాం భూమిలోకి వెళ్ళడానికి వీలు లేని విధంగా ప్రతి చోట కూడా మీరేమో భూమిని చదువు చేసేయటం కప్పేయటం పూడికలు తీయకుండా చెరువులు నుదిలేయటం ఆ నీరు పైనే ఉంటుంది మళ్ళీ ఇవ్వపనైతే పైకి పోతుంది కానీ కిందకి వెళ్ళి దారి లేకుండా చేసేస్తున్నాం మనం అంచేతనే మన భూగర్భాలు అంత కదా పోతున్నాయి నీటు సహజంగా కిందకి ఇంద్రియముల వ్యాపారములు ఫంక్షన్స్ కూడా సహజంగా వాటి దారిని మీరు వాటిని ముద్రేస్తే రాగద్వేషములతో నిండిపోతాయి అదే అది కాబట్టి మనకి గీతలోనో వేదాంతంలో రెండు రకాల ప్రవృత్తిని గురించి మాట్లాడతారు ఏమిటంటే శాస్త్రీయమైన ప్రవృత్తియా స్వాభావికమైన ప్రవృత్తియా అని అడుగుతారు ఇప్పుడు వీడి యొక్క జీవనశైలి శాస్త్రబద్ధంగా ఉన్నదా లేక స్వభావాన్ని బట్టిపోతున్నాడా అంటే స్వభావాన్ని బతిపోతే ఏదో గొప్ప దొరుకుతున్నారు స్వభావాన్ని బతిపోతున్నాడంటే కిందకి పోతున్నాడు అని అర్థం ఇంద్రియములతో భోగముల ప్రవర్తిస్తాడు రాగద్వేషాలు దించుకుంటూ బతికేస్తూ ఉంటాడు శాస్త్రీయమైన ప్రవృత్తి అంటే ఏమిటి ఇంద్రియముల మీద ఒక నిఘా వేయటం ఇంద్రియాల మీద నిఘా వేయాలి మనం ఏం చేస్తామంటే ఇతరుల మీద నిఘా వేస్తాం ఎందుకండి ఇప్పుడు అత్తగారు ఉన్నారనుకోండి మాల తిప్పుకుంటూ అలాగ కిచెన్ లో అమ్మ కోడలు ఏం చేస్తుందో నిఘాస్తారు అనుకోండి ఎందుకు అనవసరం లేదు మనం అత్తగారు కాకపోతే రివర్స్ డైరెక్షన్ లో కూడా అవ్వచ్చు పెద్దవాళ్ళు ఇంట్లో కూర్చుని ఈ పిల్లలు ఏం చేసుకుంటున్నారో వాళ్ల మీద నిఘా వేశారనుకోండి వాళ్ళు వాళ్ళు సెన్సిటివ్ ఫీల్ అవుతారు ఇప్పుడు ఎంగు లేడీ ఉందనుకోండి ఆవిడ పనిగా చేసుకుంటూ ఉంటుంది ఏదో సినిమా పాట ఏదో కూడి రాగాలు తీసుకుంటూ ఆవిడ వర్క్ చేసుకుంటుంది అనుకుంటుందని ఇప్పుడు ఈ మామగారేమో మాల పచ్చుకునే అలా కూర్చుని కూర్చుంటే ఆవిడ ఆవిడ ఆ రకమైన నిఘా వేసేసరికి ఏమవుతుంది షిబుకమ్ సెక్యాన్స్ వెంటనే ఆ కూని రాగం ఆపేస్తుంది కూని రాగం ఆపేసిందంటే అర్థం షీ ఈజ్ అన్కంఫర్టబుల్ ఇన్ హిజ్ ప్రజెన్స్ అని అర్థం ఉంటే కదా ఆయన ప్రజెన్స్ లో అన్కంఫర్టబుల్ గా ఉంది ఎంతకాలం భరిస్తుంది ఈ అన్కంఫర్ట్ ని ఎంత ఈ డిస్కంఫర్ట్ ఎంతకాలం భరిస్తుంది ఎప్పుడో మెల్లగా టైం చూసే చెప్తుంది మీ నాన్నగారిని వృద్ధాశ్రమానికి పంపిస్తే బాగుంటుందేమో ఎందుకంటే డిస్కంఫర్ట్ ఉంటుంది కదా కాబట్టి ఇంద్రియములను వాటి సహజ ధోరణి అలా నిఘా ఇతరుల మీద నిఘా వేయకూడదు అసలు ఇతరుల జీవితాలపై నిఘా వేయకూడదు ఎందుకంటే ఇతరుల జీవితాల మీద నిఘా వేయటం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి మీకు రహస్యం చెప్తా మీరు ఎంత ఫ్రీడమ్ ఇతరులకు ఇస్తే అంత ఫ్రీడమ్ మీకుంటుంది సపోజ్ ఒక వ్యక్తికి నేను ఫ్రీడమ్ ఇచ్చాననుకుంది ఐ బికమ్ ఫ్రీ వాడు ఫ్రీ అవడం మాట ముందు ఫస్ట్ ఐ బికమ్ ఫ్రీ ఆ ఫ్రీడమ్ యొక్క ఆనందం వారికి లభించే లోపల నాకు లభిస్తుంది ఈవెన్ వై ఇల్ సేయింగ్ హీజ్ ఫ్రీ టు యాక్ట్ హీజ్ ది వే హీ లైక్ అని ఈవెన్ వై ఇల్ సేయింగ్ ఐ బికమ్ ఫ్రీ ఇప్పుడు క్లాస్ అయిన వెంటనే మీ దాన్ని మీరు వెళ్తారు మీ జీవితాన్ని మీరు జీవిస్తారు అలా కాకుండా నేను మీ మీద నిఘా వేసే ప్రయత్నం చేశాను అనుకోండి అప్పుడు నా బతిగా ఏమవుతుంది ఫ్రీడమ్ లేకుండా డిస్పి చిన్నపిల్లలకి వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాలి కాబట్టి వాళ్ళని కొంచెం పరిశీలిస్తూ ఉండాలి వాళ్ళ వాళ్ళ మీద నిఘా కన్ను వేసి ఉంచకపోతే వాడేమో వేలు తీసుకెళ్లి నిప్పుల్లో పెట్టి కాళ్ళు చేయదాల్చుకుంటాడు అయితే కత్తితో ఏదో తీసుకుని దానితోటి ఒళ్ళు కోసుకుంటాడు తెలియదు కదా వాడికి తర్వాత ఏడవడం ప్రారంభిస్తాం అందుకోసం ఒక కన్ను వేసి ఉంటాయి అంతేకాని యుక్త వయస్సు వచ్చినటువంటి వాళ్ళ మీద మనం ఏం నిఘా వేయగలుగుతాం అందులో ఒక అగద్వేషపూర్వకమైన నిఘా ఈ పరిసందని మనం చూడకపోతే తప్పు పని ఒక రకమైన అపనమ్మకంతో మీరు నిఘా వేశారనుకోండి ఇట్ విల్ నెవర్ వర్క్ ఇది ద్వేషంతో కాబట్టి ఇంద్రియములపై నిఘా ఇతరుల మీద నిఘావైన కే శత్రవసంతి నిజేంద్రియాన్ని తాన్యేమ మిత్రాన్ని జితాని అని ఒక చోట అంటారు శత్రువులు ఎవరు అంటే నీ ఇంద్రియములే అలాగని నువ్వేం బెంగ పెట్టుకోద్దు ఇంద్రియ ఎందుకంటే ఇంద్రియాలు బతుకున్నత కాలం ఉంటాయి కదా కాబట్టి బతుకున్నత కాలం శత్రువుల్ని పక్కలో బల్లెలాగా పెట్టుకుని అంటే తాన్నేమ మిత్రాన్ని జితాన్ని వాటిని కనుక నీవు వశం చేసుకుంటే మిత్రులు అయిపోతాయి కూడా జయించితే మిత్రులైపోతాయి మీరు జయించకుండా లొంగిపోతే అవి శత్రువులైపోతాయి జయిస్తే మిత్రులేకపోతాం ఇస్ ఇస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్ కాబట్టి ఇంద్రియములపై మనం జయాన్ని వాటి ప్రవృత్తిని వాటి సహజ ప్రవృత్తిలో వాటిని విదిలిపెట్టరాదు అని చెప్పడం కోసం ఇంద్రియాణం ప్రవృత్తి తత్పురస్కర స్వాభావికి వాటి దారిని వాటిని వదిలిపెట్టేస్తే స్వభావ వాటి ప్రవృత్తి తత్పురస్సర అంటే రాగద్వేష పురస్సరంగానే ఉంటుంది రాగద్వేష పురస్సరంగానే ఉంటుంది ఒక నన్ను అడిగారు స్వామీజీ ఏ ఫ్లైట్ కన్వీనియం కంఫర్టబుల్గా ఉంటుంది అని అడిగారు అంటే నీదా అన్ని ఫ్లైట్స్ కంఫర్టబుల్ ఇంట్లో డిస్కంఫర్ట్కి కంఫర్ట్కి డిస్కంఫర్ట్కి అన్నీ ఒక్కలాగే ఉంటుంది ఏమీ తేడాకూడదు ఎక్కడా అవి బాగుండదు ఏదో వాడి పెట్టి తిండి మనకు అది అనుకూలంగా ఏదో ఏదో అలా కూర్చోవడం గ్లామర్ ఎక్కువ తెప్పిస్తే కంఫర్ట్ ఎలాగ ఉండదు అలా కూర్చోవడం ఆ పని చేయాలి కాబట్టి చేయడం ఆ టైం వచ్చినప్పుడు చేయడం అందుకే దీంట్లో ఈ ఫ్లైట్ ఒక్కది ఆ ఫ్లైట్ తక్కువది ఇంక గ్రిడేషన్ చేయాల్సింది ఏం లేదు రాగద్వేషాలు అనవసరం అని ఏదో దృష్టాంతం చెప్పాను కాబట్టి ఆ రాగద్వేష పురస్సరంగా ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి వాటి ఓ నిఘా వేసుకోవాలి తత్రయో ముముక్షు భాభ్యాం వియుక్త శ్రోత్రాదిరింద్రియ సో ఎవడైతే ముముక్షు ఉంటాడో అంటే సంసార బంధం నుంచి బయటపడాలిరా భగవంతుడా అని కోరుకునేవాడు ఈ ఇంద్రియభోగాల వెంటబడి ఈ సంసారంలో ఇరుక్కుపోయి నానాహింస పడ్డం కాదు మనం సంసారం నుంచి బయటపడాలి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంద్రియ భోగాల వెంట ఇంద్రియాలని పరిగెత్తించటం మానిపించాలి ఎలా మానేస్తాయి అంటే మనం ఏదైనా ఎత్కించి భోగాలను అనుభవించే సందర్భంలో ఇంద్రియాలతో విషయాలని కాంటాక్ట్ వచ్చే సందర్భంలో రాగద్వేషములు నిర్మాణం చేసుకోకుండా చూసుకోవాలి అంటే రాగద్వేషములు ఎప్పుడైతే నిర్మాణం మీకు నేను దృష్టాంతం చెప్తా చిన్నప్పుడు కొత్త సినిమా వచ్చింది చిన్నప్పుడు అనుభవం చెప్తున్నాను ఏఎన్ఆర్ సినిమా ఏఎన్ఆర్ ఇది చెప్పొస్తుంది వండర్ఫుల్ మూవీ దాని గురించి పెద్ద హైకో వస్తే ఆ సినిమా చూడడానికి సైకిల్ మీద ఇద్దరు రాత్రి ఎనిమిదింటికి బయలుదేరి పది మైళ్లు తొక్కుకుని వెళ్ళేవాళ్ళు మేచర్ నో ఎగ్జాజరేషన్ పది మైళ్లు సైకిల్ తొక్కు డబుల్స్ వెళ్ళి అక్కడ క్యూరో నిలబడం తోపు తోపులాట తొక్కిసలాట ఒకటి కట్టి దీన్ని రాగము అంటారు తర్వాత ద్వేషము అంటే మనకి నచ్చని హీరోహుడు ఉంటాడనుకోండి వాళ్ళు వాల్పోస్టర్స్ వేస్తే ఈ ఈ పశువుల కొట్టం దగ్గరికి వెళ్ళి పశువుల కొట్టం ఇప్పుడు చదువు కాలేజీ స్టూడెంట్కి పశువుల కొట్టతో సంబంధం ఏంటి వీడు పశువుల కొట్టం దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర బుట్ట రుణం వాడికి ఒక రూపాయలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ పేడంతా తీసి ఈ బుట్టలో వేసి దాన్ని న్యూస్ పేపర్ చూస్తే అందుకు కదా దాన్ని న్యూస్ పేపర్తో దాని న్యూస్ పేపర్తో కవర్ చేసి వీడు వచ్చి ఆ వాల్పోస్టర్లు అన్నింటి మీద హీరో వీడి నచ్చని హీరో ఉంటాడు చూడండి ఈ పేడ ముద్దలో ఆ హీరో మొహాన్ని కొట్టడం ఆ ఊళ్ళో ఎన్ని చోట్ల వాల్పోస్టర్లు వాడు ఆ సినిమా హాల్ ఓనర్ అంటేస్తాడో వాటన్నింటినీ వీడు సర్వే చేసి ఇదే కూర్చొని దీన్ని ద్వేషం ఉంటారు ఇది రాగద్వేషాలు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇలాగే ఉంటాయి సో రాగద్వేషాలు లేకుండా మీరు సినిమా చూసినా తప్పేం లేదు తప్పే ఉందండి ఏదో వినోదం కోసం చూస్తారు ఎంతో విజ్ఞానం కూడా ఉండొచ్చు ఒకప్పుడు వినోదం అయితే ఉంటుంది విజ్ఞానం కూడా ఉండొచ్చు వినోద విజ్ఞానముల మేళవింపు తప్పేం కాదు కానీ ఇలాంటి రాగంటి ప్రశ్నాలు ఉండచ్చు కాబట్టి సో ఇట్ ఈజ్ లైక్ దాట్ ఓసారి నేను న్యూయార్క్ నుంచి ఇక్కడికి రావడం బయలుదేరా ఫ్లైట్ క్యాన్సిల్ ఏదో పదిసార్లు తింటుండే ఇలాంటివి ఏమవుతూ ఉంటాయి ఏదో అయింది తేడా స్మో స్టార్ విమానాలు పైకి రావు ఎక్కలన్నీ కూడా స్నోతో నిండిపోయినా విమానాలకు పైకి రావు ఏం చేయటమా అని అంటే మా మిత్రుడు వచ్చాడు వార్త మీద వచ్చాడు వచ్చి ఏమైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం మొన్న పొద్దున్నదాకా వాళ్ళ ఇంటికి వేసాం అతను ఏం చేశాడంటే స్వామీజీ మీకు నేను ఒక పిక్చర్ చూపిస్తాను మీకు చూపించడం కోసమే నేను నా భార్యతో చెప్పాను ఆమెడ తీసుకొచ్చాను సీడీ ఏదో ఉంటాయి ఇక పెట్టింది ఒక పిక్చర్ చూపిస్తానని ఒక పిక్చర్ చూపించాను ఐ సాదర్ పిక్చర్ ఇక్కడ వచ్చే మాక్ వినర్ స్మో ఐ ఎంజాయ్డ్ ఇట్ ఆల్దిదే The Green Mile ది a మాయిల్ అని ఒక పిచ్చారు హాలీవుడ్ పిచ్చారు ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ సమ్ మిస్టీరియస్ థింగ్స్ ఏమో చెప్తాడు బట్ ది డైరెక్టర్ హ్యాస్ పుట్టిట్ ఇన్ ఏ వండర్ఫుల్ వెరీ అబ్జార్వింగ్ ఆ పిక్చర్ చూసిన తర్వాత రెండు మూడు గంటలు నిద్రపోయి తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చి ముందుకెళ్ళిన సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ సో రాగద్వేషములు లేకుండగా అదే నేను చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పటికి ఎంత తేడా ఉండదు కాబట్టి మ్రియేష్ శరణ్ భక్షించటం అంటే స్వీకరించటంలో దోషం లేదు అది కూడా చెప్పబోతున్నారా కానీ రాగద్వేష వియుక్తి రాగద్వేషములో నిర్మాణం కాని విధంగా శ్రోత్రము మొదలైన ఇంద్రియములతో విషయములను స్వీకరించడము అంటే ఒకడు అనొచ్చు నేను ఏ రాగద్వేషాలు లేకుండా చికెన్ బిర్యానీ తింటాను అని అనొచ్చు అది ఏ రుచిగా ఉందా లేదా నేను కంప్లైంట్ చేయను వచ్చినప్పుడు తింటాను అని అది రెండు పనికిరాదు అదే అంటున్నారా అవర్జనీయాన్ చరణ్ ఉపలభమానహరు పొందవచ్చు చరణ్ అంటే ఉపలభమాన మీరు స్వీకరించవచ్చును వాటిని మీరు ఎంజాయ్ చేయవచ్చును యూ రిసీవ్ ద టేక్ ద వింగ్ ఉపలభమాన అయితే అన్ని రాగద్వేషంలో ఒక్కటే పాయింట్ కాదు అవర్జనీయాన్ అంటే వర్జనీయములు కాని వాటిని వర్జనీయ వర్జ్య మాట అన్నారా ఇప్పుడైనా వర్గ్యం అంటే అర్థం ఏంటి ఆ టైము విదిలిపెట్టేయండి అని అర్థం దాన్ని అవాయిడ్ దట్ టైం కాబట్టి వర్జ్యం అన్నా వర్జనీయం అన్నా ఒకటే అర్థం ఆ ప్రత్యయం అనీయరనే ప్రత్యయం అంటే విడిచిపెట్టదగినది వర్జనీయా వర్జనీయం అంటే విడిచిపెట్టదగినది సో అవర్జనీయాన్ని ఏమి విడిచిపెట్టాల్సినవో అవి కాదు విడిచిపెట్టాల్సిన వాటిని మినహాయించి మిగిలిన వాటిని స్వీకరిస్తాం అంటే కానీ రాజప్రదేశాలు ఏమీ లేవు నాకు నేను బిర్యానీ తింటాను చికెన్ బిర్యానీ తింటాను అలా అది వర్జనీయం అది ఎందుకంటే హింసతో కూడి కదా హింసతో కూడి ఉన్నదాన్ని అలాగే లేకపోతే డాక్టర్ ఏదైనా పచ్చని చెప్తాను